ఆటవానికివలే తోడయ్యీ ప్రకృతి చాటపు జీవునికెంత కైవసమో ప్రకృతి చాటి చదివిన వెల్ల సారే తలపించి ఇచ్చు పాటించి యక్షిణి విద్య ప్రకృతి తేటగాదొల్లేటి జన్మము తెచ్చి ఈ జన్మాననిచ్చు చీటికి మాటికి ఇచ్చినదిచ్చు ప్రకృతి ఆటవానికివలె తోడయ్యీ ప్రకృతి తాటపు జీవునికెంత కైవసమో ప్రకృతి ఒకచో నుండిన వాణి నొకచో పొడచూపించును పక్కన పాసిక విద్య ప్రకృతి దుక్కి నేల జల్లిన విత్తులు కోటారుప్రెక్కించు ఒక్కటే ఎనేకముగ నొనరించు ప్రకృతి ఆటవానికి వలె తోడయ్యి ప్రకృతి తాటపు జీవునికెంత కైవసమో ప్రకృతి మనసులో తలచితే మర్మములు గరిగించు పనివడి ఇంద్రజాలమై ప్రకృతి ప్రకృతి ఎనలేని శ్రీవెంకటేశీ జీవులకు పనిగొంటివి సంసారఫలము ఈ ప్రకృతి ఆటవానికి వలె తోడయ్యీ ప్రకృతి తాటపు జీవునికెంత కైవసమో ప్రకృతి